శ్రీగరుభ్యో నమ హరి ఓం గణానా కవిం కవీనాముపష్టమస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుగరం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మాచార్య పర్యంతం వందే గురంపరా నారాయణం నమస్కృత్యరం చెప్ప ఇరవై రెండో శ్లోకం చెప్పాలి వాసీర్ణాయ ృతి నరోపరా తరీరాని విహాయ జీర్ణా అన్యాతి నవాని దేహీ చాలా చక్కటి శ్లోకం ఈ శ్లోకానికి పునర్జన్మోపనిషత్ అని పేరు అంటే గీతలో ఉండే ప్రతి శ్లోకం ఉపనిషత్తే కదండి గీతాసు ఉపనిషత్స ఆ శ్లోకంలో ఉండే విషయ వస్తువుని బట్టి సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి దానికి ఒక పేరు పెట్టచ్చు పునర్జన్మని గురించి చెప్పే ఉపనిషత్తు కనుక దీనికి పునర్జన్మోపనిషత్తు అని అంటారు అంటే ఇప్పుడు చూడండి ఒక సిద్ధాంతం ఉందనుకోండి మనిషి ఒక జీవుడు ఒక ఒక మానవుడు పుట్టినప్పుడే ఆ జీవుని యొక్క ఉనికి ఆరంభమైనది జీవుడు పుట్టటానికి ముందు ఆ జీవుడు అనేవాడు లేడు అంటే అంతకుముందు ఒక హిస్టరీ అనేది ఏం లేకుండా శూన్యం నుంచి జీవుడు పుట్టుకొచ్చాడు వాడికి ఇప్పుడు ఒక మా ఒక జీవితకాలం ఉన్నది ఈ జీవితకాలం కొంత కొంత కొంతమంది మనుష్యులకి వందేళ్ళు ఉండొచ్చు ఎనభై ఉండొచ్చు తొడెబ్భై ఉండొచ్చు కొంతమందికి మరీ తక్కువ కూడా ఉండొచ్చు ఈ జీవిత కాలంలో వాడు ఈశ్వరుణ్ణి ఆరాధించేసి స్వర్గానికి వెళ్ళిపోవాల్సినటువంటి అర్హతని సంపాదించేసుకోవాలి ఒకవేళ ఏ కారణం చేతనైనా స్వర్గాన్ని పొందే అర్హతని వాడు లేకుండా వాడు తప్పకుండా ఆయన నరకానికి వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా ఆఖరు అక్కడతో సరి ఇంకా ఆ తర్వాత ఇంక నో సెకండ్ ఛాన్స్ అదేలా ఉంది ఇంకొక మాట ఏమిటంటే ఈ ఇప్పుడు ఒక జీవుడు జన్మించాడు అంటే ఈ జీవుని వెనుక ఒక చరిత్ర ఉన్నది లేకపోతే ఈ జీవుడు శూన్యం నుంచి వచ్చాడు అన్నప్పుడు శూన్యం నుంచి వచ్చిన ఒక జీవుడు ఒక టెక్సస్లో మిలియనైర్ ఇంట్లో ఎందుకు జన్మించాలి శిశువుగా శూన్యం నుంచి వచ్చిన మరే మరో జీవుడు ఎక్కడో భారతదేశంలోనో లేకపోతే ఎక్కడో ఆఫ్రికాలోనో ఒక స్లమ్ డెల్లర్ ఇంట్లో తిండి తెప్పులు సరిగ్గా చోట జన్మించి ఆ విధంగా అంత తేడా ఉండడానికి హేతువేమున్నది అన్ని శూన్యం నుంచే అన్ని జీవులు శూన్యం నుంచే వచ్చినప్పుడు సో భగవంతుడే కనుక వ్యవస్థనంత నీ చేస్తూ ఉన్న పక్షంలో ఆ విధంగా ఇద్దరు జీవుల్ని వేరువేరు స్థితులలో జన్మిట్ల జన్మించి ఇట్లా చేయటానికి తగ తగిన లేదు కాబట్టింతకుముందు హిస్టరీ లేదు అనే మాట యుక్తియుక్తంగా లేదు ఒకవేళ ఈ జీవితకాలంలో ఈశ్వరుణ్ణి ఆరాధించలేకపోయాడు అనుకోండి ఇంకా మరణించి ముందు పశ్చాత్తాపం తెచ్చుకుని అయ్యో ఈశ్వరుణ్ణి మనం ఆరాధించలేకపోయినాము స్వర్గాన్ని పొందే అర్హతని కోల్పోయినాము ఇంకొక ఛాన్స్ దొరికితే బాగుండు ఈసారి ఈశ్వరుణ్ణి తప్పగా ఆరాధించే స్వర్గాన్ని నేను పొందుతాను అనే పశ్చాత్తాపాన్ని వాడు పొంది మరుక్షణం మరణించాడనుకోండి ఇప్పుడు వాడికి ఇంకా ఇప్పుడు వెంటనే స్వర్గానికి వెళ్ళకపోయినా ఇంకో బర్త్ ఉండి మళ్ళీ స్వర్గానికి వెళ్ళే ఛాన్స్ ఉండాలంటారా అక్కర్లేదంటారా ఇది ఏమన్యాయం ఇది పుట్టడానికి ముందు ఏమీ చరిత్ర లేదంటావు ఇక్కడ మరణించిన తర్వాత వెళ్తే స్వర్గానికి ఇంకా లేకపోతే నరకానికి వెళ్తే అటర్నల్గా ఇంకా నరకానికి ఈ విధంగా అబ్రహామిక్ ఫెయిత్స్లో ఇటువంటి పునర్జన్మని అంగీకరించకపోవడం చేత అనేక దోషాలు వస్తాయి అంచేత నేను గమనించా క్రిస్టియానిటీలోను ఇస్లాంలోనూ పునర్జన్మని అంగీకరించరు ఇస్లాం సంగతి నాకు సరిగ్గా తెలియదు కానీ క్రిస్టియన్ నేషన్స్లో మటుకు పునర్జన్మని క్రిస్టియానిటీ అంగీకరించకపోయినా దీ క్రిస్టియన్ సొసైటీ యాక్సెప్ట్స్ రీబర్త్ అంతకంటే విడ్డూరం ఇంకొకటి ఉండక క్రిస్టియన్ క్రిస్టియానిటీలో ఉండే ప్రిన్సిపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అనేక ప్రిన్సిపుల్స్ని క్రిస్టియన్ సొసైటీ ఫాలో కాదు చాలా మటుక్కి ఫాలో కాదు ఉదాహరణకి వాళ్ళు క్రియేషన్ క్రియేషనిజం చెప్తారు క్రిస్టియన్ సొసైటీ క్రియేషనిజంని ఎప్పుడో రిజెక్ట్ చేసేసారు ఎక్కడా లేదు అది జెనసిస్ట్లు చెప్పినట్టుగా వాళ్ళు ఎవల్యూషన్ యాక్సెప్ట్ చేస్తారు అలాగే వివాహానికి సంబంధించి క్రిస్టియానిటీలో ఉన్న నియమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అన్నీ ఉల్లంఘించి పెట్టారు వాళ్ళు దేన్ని పాటించరు అంచే అతను మ్యారేజ్కి సంబంధించి క్రిస్టియానిటీకి క్రిస్టియన్ సొసైటీ మీద ఎటువంటి ప్రభావం లేదు తర్వాత క్రిస్టియానిటీ పునర్జన్మను అంగీకరించదు కానీ ఆ సొసైటీలో పునర్జన్మని అంగీకరిస్తారు ఎందుకంటే చాలా లాజికల్ స్కీమ్ అది ఆ పునర్జన్మ అనేది చాలా లాజికల్ స్కీమ్ కనుక మానవుడు జన్మించాడు ఒక హిస్టరీతో జన్మిస్తాడు ఆ హిస్టరీయే వాడు జన్మించినటువంటి పరిస్థితులు సుఖదుఖాలని వాడికి ఉన్నటువంటి జెండర్ని ఆ జీవునికి ఉండే జెండర్ని ఆ జీవునికుండేటువంటి శరీర ఆరోగ్యాది లక్షణాలని డిఎన్ఏ స్ట్రక్చర్ని అన్నిటినీ కూడా నిర్ధారణ చేసేటువంటి హిస్టరీ ఒకటి ఉన్నది అంచేది జీవుడు పుట్టేటంటే శూన్యం నుంచేం పుట్టుకు రాలేదు ఒక చరిత్ర ఉన్నది ఆ జీవునికి అంటే ఈ జన్మలో వచ్చాడంటే అంతకుముందు జన్మ నుంచి ఈ జన్మలోకి వచ్చాడు ఈ జన్మలో మోక్షాన్ని పొందకపోతే ఈ జన్మలోంచి మరో జన్మలోకి వెళ్తాడు సో ఆ విధంగా దేహము కంటే అతిరిక్తమైన సూక్ష్మజీవతత్వాన్ని అంగీకరిస్తారు ఒక లెవెల్లో ఇదే వరమధ్యేయం కాదు సూక్ష్మజీవతత్వాన్ని ఎందుకు అంగీకరిస్తారంటే దేహము కంటే అతిరిక్తమైన చైతన్యాన్ని ప్రతిపాదించేటువంటి ప్రక్రియలో భాగంగా ఒక స్టేజ్లో దేహాతిరిక్తమైన జీవతత్వాన్ని అంగీకరించి ఆ జీవుడే ఇంతకుముందు ఒక జన్మలో ఉండేవాడు ఈ జన్మకు వచ్చాడు మొరలా ఇంకో జన్మకు వెళ్తాడు అని ఆ విధమైన పునర్జన్మని చెప్పేటువంటి వాక్యం ఇదే దేహాన్ని ఒక వస్త్రం కింద వర్ణించారు ఇక్కడ వశాంశి జీర్ణాన్ని యథావిహాయ యథ అంటే దృష్టాంతం తథా అనే పదం నుంచి దార్ష్టాంతికము అది వ్యవస్థ శ్లోకంలో ఒకప్పుడు తథా లేకపోతే తథా తెచ్చిపెట్టుకుంటాము ఇప్పుడు ఇక్కడ యథా తథా రెండు ఉన్నాయి కాబట్టి మొదటి సగం శ్లోకం దృష్టాంతం రెండో సగం శ్లోకం దార్ష్టాంతికము అంటే ఆ ఎగ్జాంపుల్తో చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో దానికి దార్ష్టాంతికము అని పేరు దృష్టాంతం ఏమంటే యథా అంటే ఎలాగైతే నరహ అంటే మానవుడు అక్కడ నరహ అనే పదం కూడా చాలా ఇంట్రెస్టింగ్ పదం నరిష్యతి ఇది నరహ అంటే నశించేవాడు కాదు అని అర్థం నరహ అంటే మర్త్యహ అని అనలేదు చూడండి ఇప్పుడు మానవుని యొక్క స్వరూపంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి వినాశము లేనిది రెండు నశించేది వినాశము లేని మీరు హైలైట్ చేస్తే నరహ అనే వినాశం కలదాలని హైలైట్ చేస్తే మర్త్యహ అనాలి అంటే మరణించే స్వభావం కలవాడు రెండు కలిస్తే మానవుడు అవుతాడు ఈ రెండింటి క రెండు కలిసినప్పుడు దీంట్లో ఏది హైలైట్ చేస్తారన్నది ఉంటుంది కాబట్టి ఆ వినాశము చందని తత్వాన్ని హైలైట్ చేస్తున్నారు ఇక్కడ అందు గురించి నర మానవుడు తర్వాత భాగవతంలో ఒక చక్కటి అవతారం ఒకటి ఉన్నది ఎలాగంటే నరనారాయణ అవతారం అది ట్విన్ అవతారం అవతారం అంటే జనరుగా మనం అనుకుంటాం ఒకటే ఒకటే వ్యక్తి రావటం అని అనుకుంటాం కానీ అక్కడ ఈశ్వరుడు ఇద్దరు వ్యక్తులుగా ఉదయిస్తాడు నరుడు నారాయణుడు ఇద్దరూ విష్ణువు యొక్క అవతారమే ఇంకో అవతారంలో నలుగురు వస్తారు సనక సనందన సనాతన సనత్సుజాత అంటూ నలుగురు సనకాదులు నలుగురు కింద ఆ విష్ణువే అవతరిస్తాడని చెప్తారు సరే ఆ విషయంలో అంటే అదొక విశిష్ట అదొక విడ్డూరమైన విషయం మనం అవతారం అంటే ఏదో ఒకటనుకుంటాం ఒకటే అవ్వాలి నేను ఏమీ లేదు రెండు కలిసి అవతారంగా భావిస్తవచ్చు నలుగు కూడా అవతారం అవుతుంది సరే ఇప్పుడు ఈ నర రెండు కూడా పరమేశ్వరుని యొక్క అవతారమే అంటే ఇది ఎలా ఉందంటే సమష్టి వ్యష్టి తీసుకోండి సమష్టి దేహము అంటే బ్రహ్మాండ దేహము వ్యష్టిేహం అంటే ఆ సమష్టిలో ఒక మారుమూల పడి ఉన్నటువంటి ఒక ఫిజికల్ బాడీ ఈ రెండింటి ఎందు ఒకే తత్వం ప్రతిఫలిస్తుంది సమష్టి ఇప్పుడు సముద్రము తరంగము సముద్రంలో ఉన్నదేమిటి నీరు తరంగంలో ఉన్నదేమిటి నీరే కానీ రెండింటిలో ఉన్నది నీరే అయితే ఉన్నదేదో అది నీరే అయినప్పుడు మరి రెండింటికి తేడా ఉందా ఉంది ఎలాగా సముద్రము అంటే సమష్ రూపంగా ప్రకటమైన నీరు తరంగము అంటే వ్యష్టి రూపంగా ప్రకటమైన నీరు అలాగే సమష్టి బ్రహ్మాండంలో ప్రకటమైనటువంటి జ్ఞానశక్తి క్రియాశక్తి దానికి ఈశ్వరుడు అని పేరు నిజానికి హిరణ్య గర్భుడు అని పేరు ఊరికే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం ఎందుకని అప్పుడు ఈశ్వరుడు అంటూ ఉంటాం సమష్టి బ్రహ్మాండంలో ప్రకటమైన ఈశ్వర విజ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుడు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనిషి అంటే మనిషికి ప్రాణం ఉంటుంది మనిషికి తెలివితేటలు ఉంటాయి రెండు కలిస్తే మనిషి అవుతుంది మనిషే ఏ ప్రాణి అయినా ప్రాణము ఉంటుంది తెలివితేటలు ఉంటాయి ప్రాణానికి క్రియాశక్తి అని తెలివితేటనకి విజ్ఞానశక్తి అని పేరు కనుక సమష్టి బ్రహ్మాండంలో ప్రకటమైన క్రియాశక్తి విజ్ఞానశక్తి సమాహారానికి సమాహారము అంటే కలయిక దానికి ఈశ్వరుడు అని పేరు సమష్టిలో ప్రకటమైనదే వ్యష్టిలో కూడా ప్రకటమవుతుంది ఇప్పుడు లక్ష్మీదేవి ఒకచోట కొన్ని కోట్ల రూపాయల రూపంలో ప్రకటమైందనుకోండి దానికి రిజర్వ్ బ్యాంక్ అని పేరు అదే లక్ష్మీదేవి ఒక నాణ్య రూపంలో నా జేబులో ప్రకటన దానికి రూపాయి అని పేరు సమష్టి వ్యష్టి ఉంటుంది సో అదేవిధంగా ఆ క్రియాశక్తి జ్ఞానశక్తి సమాహారమే ఒక చిన్న దేహంలో ప్రకటమైనప్పుడు దానికి పెర్సన్ జి నరుడు అని పేరు తత్వము నరుడు ఉపాధిని బట్టి వచ్చిన వాడే చిన్న దేహము అనే ఉపాధిని బట్టి నరుడు వచ్చాడు సమష్టి దేహము బ్రహ్మాండ దేహము అనే మరో ఉపాధిని బట్టి ఈశ్వరుడు లేకపోతే హిరణ్య గర్భుడు వచ్చాడు తత్వం అయితే ఈ రెండింటిలో ప్రకటమవుతూ ఉండేటువంటి ఆ చైతన్యం ఏదైతే గలదో అదే తత్వం అది ఒక్కటే అది ప్రకటమైనటువంటి తీరుతెన్నులని బట్టి మీకు అంటే ఉపాధుల్ని బట్టి మీకు సో ఇదంతా ఎందుకు చెప్పానంటే నరహాన్న నారాయణ అన్న ఉపాధిని బట్టి భేదమే కాని తత్వంలో భేదం లేదు ఎనీవే సో నరహ ఇదంతా మనసులో పెట్టుకుని ఆ నరశబ్ద ప్రయోగం చేస్తారు నశించే నశించని వాడు ఆ పరమేశ్వరుని యొక్క ఒక తత్వమే నరహ అటువంటి నరుడు అంటే ఆ పరమేశ్వరుడే ఒక విశిష్ట దేహాన్ని స్వీకరించి నరుడైనాడు యథానర సో ఇప్పుడు మన ఈ నిజ జీవితంలో చొక్కాలని తొడుక్కొని విడిచిపెట్టేస్తూ ఉంటాం వాసాంసి వస్త్రాలని ఒక చొక్కా తొడుక్కుని కొంతకాలం అయిన తర్వాత అది చినిగిపోయినప్పుడు జీర్ణ అని పూర్వం చినిగిపోయితే కానీ విడిచిపెట్టేవారు కాదు ఇప్పుడు దృష్టాంతం అలాంటిది పూర్వం చిరిగిపోయేవి చొక్కాలు కూడా ఎందుకు చినిగిపోయేవి అంటే జీర్ణ అంటే మీరు ఉదాహరణ చూడండి పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే ఎప్పుడైనా చాకలి బట్టలు ఉతకడం చూసారా మీరు ఈ చాకలు ఎలా ఉతుకుతాడంటే ఒక బాణలో ఈ చొక్కాలని వీటిని అన్ని వేసేసి దాంట్లో సోడా సోడా ఎంత కాస్టిక్ సోడా పేరే కాస్టిక్ సోడా కొంచెం సౌమ్యమైన సోడా కాదు చాలా హైలీ ఆల్కలైన్ సోడా వేసేసి దాంట్లో అడుగున మంట పెట్టేస్తాడు దాన్ని బాయిల్ చేసి శుభ్రంగా సోడాలో బాయిల్ చేస్తాడు ఈ ఈ చొక్కాని బాయిల్ చేసి రెండు పుల్లలతోటి దాన్ని నిలబై లేవతీస్తాడు లేవతీసి నీళ్ళలోపు అరేసి అది చల్లారిన తర్వాత దాన్ని రాయి మీద వేసి కొట్టి కొట్టి కొట్టి కొడతాడు ఆ తర్వాత దాన్ని శుభ్రంగా పిండేసి ఎండలో ఆరేస్తాడు సమ్మర్ ఫార్టీ డిగ్రీస్ ఎండలో అరేసి మీకు ఈ పని సరిగ్గా నాలుగు సార్లు చేసేపటికి ఆ చొక్కా జరగడం ప్రారంభిస్తుంది జీర్ణాన్ని ఆ విధంగా జీర్ణం అయిపోతుంది చొక్కా ఇదే నార్త్ ఇండియాలో అయితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు అంటే ఆ చొక్కాని ఆ రాతి పెట్టి ఒక కట్టె ఉంట తీసుకుని దాన్ని కొట్టి కొట్టి చిత్రం ఏంటంటే కోయంబత్తూర్లో నా దగ్గర క్లాసుకి వచ్చేటువంటి ఒకళ్ళిద్దరు ఈ అప్యారల్ ఇండస్ట్రీలో పనిచేసి వాళ్ళు వచ్చి ఇవ్వరు నా క్లాస్కి వాళ్ళు చెప్పారు నాతో స్వామీజీ ఈ మధ్యన ఈ వెరీ లైట్ ఆల్కలైన్ మెటీరియల్స్ ఈ నిర్మాణి సర్ఫ్ పౌడర్స్ వచ్చి తర్వాత మీరు దాన్ని మొత్తం అక్కర్లేదు గట్టిగా ఉరికే అలాగ టచ్ చేసి దాంట్లో కొంతసేపు నానబెట్టేసి తీసేస్తే పోతుంది తర్వాత శుభ్రంగా ఫ్రెష్ వాటర్లో దాన్ని డ్రై చే దాన్ని క్లీన్ చేసేసుకుని డ్రై చేసేసుకోవటమే డ్రై చేయటం కూడా మీ ఇంటి లోపల డ్రై చేసుకోండి లేకపోతే డ్రైయర్లో పెట్టి డ్రై చేసుకోండి అని ఇలా మొదలుపెట్టిన తర్వాత ఎపారల్ ఇండస్ట్రీ యొక్క సేల్స్ థర్టీ ఫార్టీ పడిపోయాయి ఎందుకంటే చొక్కా కొనుక్కుంటే అది చిరిగి పనేలేదు ఈ చొక్కా చిరిగి పనేలేదు అది ఎందుకు చిరుగుతుంది దాన్ని దాన్ని కొడుతుంటే చిరుగుతుంది కానీ ఎండలో వేసేసి కొట్టేసి ఆల్కలీలో వేసి బాయిల్ చేసేస్తే చిరుగుతుంది కానీ ఆ తర్వాత విస్త్రీ పెట్టి పెట్టి శుభ్రంగా దాన్ని ఎలా దాని మొహాన్ని పెట్టేస్తే చిరిగిపోతుంది అది కొద్ది రోజులకి ఇప్పుడు చిరిగిపోయేందుకు అవకాశమే లేదు అంచేతనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా పోయినటువంటి లాస్ ఏదైతే మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది ఈ వీటి కారణంగా ఈ సర్ఫ్లు ఈ పౌడర్స్ కారణంగా ఆ విధంగా వచ్చిన లాస్ని ఫ్యాషన్ ద్వారా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ట్రై చేసుకుంటున్నారు అంటే మీ చొక్కా చిరిగిపోయిన తర్వాత ఇంకో చొక్కా కొనుక్కోవడం కాకుండా ఆ లక్షణాన్ని తీసేసి చొక్కాలు ఉన్నా కూడా ఇంకో చొక్కా కొనేసుకుని దాని కొత్త రంగురంగుల చొక్క మో మోడర్న్ ఫ్యాషన్ చొక్క కొనుక్కుని ఇట్లా చేయాలి ఆ లాస్ ఏదో ఇక్కడ పెట్టుకోవాలి ఆ విధంగా కన్స్యూమరిజంని ప్రమోట్ చేసి వాళ్ళు దే ట్రై టు రీక్యాప్చర్ ది మార్కెట్ దే రిసీవ్డ్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్ అని చెప్పారు వాళ్ళు సో ఇన్ ఎనీ కేసు జీర్ణ అని అంటే మీకు ఆ దృష్టాంతం తీసుకోవాలి ఇప్పుడు చొక్కాలు జీర్ణం అవో అప్పుడు పాతకాలపు పద్ధతి ఉతికే పద్ధతిలో జీర్ణం అయిపోతాయి అవి నిజంగా జీర్ణం సరిగ్గా ఒక ఆరేడు సార్లు తొడిగి ఆరేడు సార్లు చాకలాడికి వేసి తీసుకొచ్చేపటికి అది ఎందుకు పనికి రాకుండా పిట్లు పోవడం ప్రారంభిస్తుంది ఆ విధంగా జీర్ణ అని ఆ దృష్టాంతం మీరు తీసుకోవాలి అంతేగాని మోడర్న్ రీబోక్ పడదో వడదో చొక్క కొంటే ఇది జీర్ణం అయ్యి పనేలేదు ఈ చొక్క నేను చొక్క తొడుగుతూ ఉంటాను ఇది ఎప్పుడు జీర్ణం అవదు గత ఆరేళ్ళ నుంచి తొడుగుతున్నాను నేను అలాగే ఉంటున్నాను అది జీర్ణం నేను దాన్ని విజులు పెట్టినాం నేను విజులు ఇంకో చొక్కకు కొమ్మని ఇంకో లెవెల్లో చూస్తున్నారు మీరు నాతో చెప్పుకున్న చొక్కకుంటే కబర్దార్ని నేను అంటూ ఉంటాను ఎందుకంటే ఈ చొక్కనే ఇది జీర్ణం కాదు ఇది జీర్ణం అయ్యి పనేలేదు ఎలివే సో జీర్ణాన్ని ఆ విధంగా జీర్ణమైనటువంటి వాసాంశి వస్త్రములను విహాయ విడిచిపెట్టేసి నవాని గృహాతి అపరాణి అపరాణి అంటే మరీ ఒక నవాని అంటే అదర్ అనదర్ ఆర్ అదర్ నవాని కొత్త చొక్కాలని తొడుకుంటాము అలా చేస్తూ ఉంటాం మనం నిజ జీవితంలో సో శ్రీకృష్ణుడు చూడండి దేహత్యాగానికి ఆయన ఎటువంటి దృష్టాంతం ఇచ్చాడో సో మన వాళ్ళు మరణం అనేది అంత భయంకరమైనది అదే కానీ మరొకటి లేదు అన్నట్టుగా భావన చేస్తారు ఆ భావన తప్పు మరణము జీవితం ఎలాంటిదో మరణం కూడా పుట్టుక మరణము రెండు కూడా అతి సామాన్యమైన ఘటనలు అయితే మన వాళ్ళు మరణం అనేప్పటికీ భయము పెరిగి కులది ఆ దాని చుట్టూ నిర్మాణమయ్యే వ్యవస్థ కూడా పెరిగిపోతుంది మీకు దేని ఏందైతే భయం ఉండదో దాని గురించి దాని చుట్టూ వ్యవస్థ నిర్మాణం కాదు ఇన్సూరెన్స్ కంపెనీలు బాగా అభివృద్ధిలోకి రావాలి అంటే మనుషుల హృదయాల్లో భయం బాగా ఉంది భయం లేకపోతే మీకు ఇన్సూరెన్స్ ఏమిటి ఒకసారి అపోలో హాస్పిటల్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను గుండె కొట్టుకుంటున్నప్పుడు అది చేస్తున్న చప్పుళ్ళు మీరు జాగ్రత్తగా పరిశీలించారా ఎందుకు మనం ఎందుకు పరిశీలించడం దాని దారి నది కొట్టుకుంటోంది అది యాభై ఏళ్ళ నుంచి కొట్టుకుంటోంది దాన్ని ఎప్పుడైనా పరిశీలిస్తే కొట్టుకుందా పరమేశ్వరుడు ఆ దాన్ని అలాగే నిర్మాణం చేసాడు ఆ ప్రాణశక్తి అలా నడుస్తుంది మన అధీనంలో ఏం లేదది ఇప్పుడు కొత్తగా మనం పరిశీలించడం ఎందుకంటే మీరు పరిశీలిస్తే ఆ చప్పుళ్ళలో ఏదో దోషం ఉన్నట్టు మీకు బయటపడితే మేము ఆ చప్పుళ్ళని సరిచేయటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము అని మీ మనస్సులో ఒక భయాన్ని నెలకొల్పాలి ఓకే చప్పుళ్ళు విన్నామనుకో అప్పుడు ఏమంటవుతుంది ఏమవుతుంది కమర్షియల్లో ఉండే సార్ అని చెప్తున్నాను మీకు ఏమవు అంటే ఆ చప్పుళ్ళలో ఏదైనా తేడా ఉన్నట్లయితే యూ కెన్ గెట్ ఇట్ రెక్టిఫైడ్ ఇన్ అపోలో హార్ట్ సెంటర్ దాని అపోలో హార్ట్ సెంటర్ ఆ పేరు ఎలా ఉందో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసిన వెంటనే ఇంతవరకు వీడికి అసలు హృదయం అనేది ఒకటి ఉందనేది కొట్టుకుంటుందని ఆ దానికి సంబంధించిన బెంగేవిటో ఎరగకుండా బతికేస్తూ ఉంటాడు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి దీని సంగతి ఏమిటో చూద్దామని ఆ వెళ్తాడు డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఈసీజి తీసీ ఈసీజీ అంటే ఏమిటో తెలుసు గజాల పొడవు పేపర్ ఉంటుంది పది గజాలు ఉంటుంది దాని పొడవు పది గజాల పొడవునా గ్రాఫ్ పేపర్ అది దాని మీద ఇలా గ్రాఫ్ ఉంటుంది ఆ గ్రాఫ్ అంతా చూస్తే ఏదో చిన్న ప్రసరంత తేడా ఉండి తీరుతుంది తప్పనిసరిగా మొత్తం ఇంత ఇంత పదిగిజల పొడుగు గ్రాఫ్ పేపరు కూడా ఒక్క పెసరు కూడా ఒక్క స్పైక్ కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే అది ఏమన్నా అయ్యమాట అది ఏదో ఉంటుంది అదిగో నీ గుండెకి ఏదో సమస్య ఉంది ఏమిటంటే సమస్య అంటే ఇదిగో ఇక్కడ పీకిళ్ళ పైకి కొంచెం ఎక్కువ వెళ్లాల్సింది తక్కువ వెళ్ళిందేనో తక్కువ వెళ్లాల్సిందే ఎక్కువ వెళ్ళిందో ఇది సమస్య అని వీడు భయపడిపోతాడు భయపడిపోయి ఈ పర్చేజ్ చేస్తే టపోలో హార్ట్ సెంటర్లో కార్డు ఒకటి అమ్ముతారు వాళ్ళు అది కొనుక్కుంటారు సో భయం చుట్టూ వ్యవస్థ నిర్మాణం అవుతుంది భయం లాగితే వ్యవస్థే ఉంది పూర్వం వాళ్ళు పాపం భయం అంటే ఏటో ఎరగరు ఏ దేవుడు జన్మనిచ్చాడు దేవుడే ఆయుర్దాయం ఇచ్చాడు దేవుడే తీసుకుపోతాడు అనుకుని కాలక్షేపం చేసేసేవారు మనిషి చచ్చిపోతే పాపం చచ్చిపోయాడు అదే తేలికపోయాడా ఎలా పోయాడంటే ఏదో కొద్ది రోజులు కష్టపడ్డాడు దేంతో కష్టపడ్డాడంటే ఏమోనో ఏదో కష్టపడ్డాడు అనుకునేవారు కానీ ఫలానా వ్యాధిని కూడా పాపం వాళ్ళు ఎరగనట్టుగా ఉండేవారు ఏవో ఏదో కొంచెం నీరు పట్టిందంటే ఒంటికి అని అనుకునేవారు నీరు పట్టిందా అయ్యో పాపం ఇంకెంతకాలం బతుకుతాడో అని అంత మాత్రమే ఏదో సింటమాటిక్గా చర్చించుకునేవారు తప్పిస్తే అంతకు మించి ఇంత అనుభవం ఇంత విజ్ఞానం అక్కడిది పోనీ విజ్ఞానం ఏమైనా వచ్చి మనకేమన్నా భయాన్ని తగ్గించిందా ఫెసిలిటీస్ పెంచిన మాట వాస్తవమే భయాన్ని తగ్గించిందా పెంచిందా మీరు అది చెప్పండి నాకు నాకెందుకునో భయం పెరిగిందనే అనిపిస్తుంది ఇక్కడ భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళినప్పుడు మనకంటే ఎక్కువ భయంలో వాళ్ళు బతుకుతున్నారని నాకు అనిపించింది హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ సచ్ ఎ హ్యూజ్ ఇష్యూ హియర్ దర్ ఎస్ విదేశాల్లో ఈ రిజర్వేషన్స్ ఎలక్షన్స్ ఓట్లు ఇలాంటి ఇష్యూస్ ఉండవు అక్కడ అక్కడంతా హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూసే వాళ్ళకి హెల్త్ అంటే ఎంత భయం అంటే అలా గుండెని చేతిలో పట్టుకుని బతుకుతూ ఉంటారు ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుంది దేవుడా అని భయపెడుతూ బతుకుతూ ఉంటుంది చాలా దురదృష్టకరమైన విషయం చిత్రం ఏంటంటే నేను మీకు రహస్యం చెప్తే మీరు గమనించండి మృత్యువు వల్ల ఎవరికి భయం భయం లేదు మృత్యు వల్ల ఎవరికి దుఃఖం కలగదు అన్నారు అజ్ఞాని అయినా జ్ఞాని అయినా మృత్యు వల్ల దుఃఖం ఎవరికి కలగదు ఎందుకంటే మృత్యు అన్నది అది ఒక పెద్ద వరం ఆ శరీరమునకు ఆ ప్రాణశక్తిని తనలో నిలపగలిగే శక్తి ఇంక లేదు అప్పుడు ఆ ప్రాణం బయటకుపోతుంది అది బల్బు ఫ్యూజ్ అయిపోవడం లాంటిది బల్బు ఎప్పుడు ఫ్యూజ్ అవుతుందో తెలిసినా ఆ ఫిలమెంట్కి ఆ ఎలక్ట్రిసిటీ లోడ్ని బేర్ చేసే శక్తి లేనప్పుడు ఫ్యూజ్ అవుతుందండి అలాగే మ ఈ దేహానికి ఇంకా ఆ ప్రాణశక్తి ప్రాణం అంటే సామాన్యమైన శక్తి అండి గొప్ప శక్తి కదా అది ఆ శక్తిని తనలో నిలపగలిగే శక్తి సామర్థ్యం ఆ దేహానికి ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఆ దేహం కూలిపోతుంది ప్రాణం అవతలిపోతుంది కాబట్టి మనిషి మరణించాడు అంటే అది వరం అది ఇంకా ఆ దేహానికి ఆ శక్తి లేనప్పుడు దాంట్లో పట్టుకుని వ్రేలాడి దుఃఖపడ్డం కంటే అది పెద్ద విడుదల ఇట్స్ ఏ బందీని బందీకాలా నుంచి విడుదలైపోయినట్టే కాబట్టి మరణాన్ని ఆ మరణం యొక్క స్వరూపం తెలుసున్నవాళ్ళు వరంగా భావిస్తారు తప్పిస్తే దాని గురించి భయపడదు తర్వాత మరణంలో దుఃఖం ఉండదు మరణించి ముందు దుఃఖం మరణించి ముందుండే రోగావస్థలో దుఃఖం ఉంటుంది కానీ మరణంలో దుఃఖం ఉండదు దుఃఖం ఎక్కడ ఉంటుందంటే మ జ్ఞాని కానీ అజ్ఞాని కానీ మరణాన్ని బట్టి దుఃఖం ఎవరికి కలగదు మరి ఇంక దుఃఖం ఎక్కడ కలుగుతుందంటే మరణ భయం వల్ల దుఃఖం కలుగు దుఃఖహేతువు మరణం కాదు మరణ భయమే దుఃఖహేతువు గీతలో మరణ భయము అనే టాపిక్ని బాగా డిస్కస్ చేస్తారు ఎస్పెషల్లీ రెండో అధ్యాయంలో మెయిన్ టాపిక్ అదే మరణం గురించి ఉండే ప్రతి మానవునికి సహజంగా ఉండేటువంటి భయమేదైతే కలదో దానిని తోసిపుచ్చటమే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రయత్నం అశోచ్యానంద శోచస్తు నేను దీని మీద చాలాసేపు మాట్లాడాను కాబట్టి మళ్ళీ టాపిక్ ఉంది కనుక అంటున్నాను కనుక మరణించుట అనేది దాంట్లో దుఃఖానికి హేతువే లేదు అయితే సమాజంలో ఏమైపోయిందంటే వీరోభావే గారు ఏమన్నారంటే ఈ సమాజంలో మరణం గురించి జనుల యొక్క దృష్టికోణాన్ని చూసినప్పుడు ఒక వ్యక్తి మరణించబోతున్నాడు అన్నప్పుడు జనులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మరణించినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు ఇదంతా చూసి వినోబ భావయ్ గారు ఏమన్నారంటే గీత పుట్టిన సమాజమేనా ఇది అని అడిగారు ఏదో గాంధీ పుట్టిన దేశమా ఇది అంటే ఏదో పాఠం చూడండి గాంధీ గారు అలా అలాగే ఇది కూడా సివిల్ సౌథింగ్ లైక్ దాట్ గీత పుట్టిన దేశమేనా ఇది గీతని గీతనే ఆవిర్భవింపజేసిన సమాజమేనా ఇది ఆ సమాజమే ఇది ఇదేమిటండి ఇంత విడ్డూరంగా మరణాన్ని గురించి ఇంత భయపడుతున్నారు ఏమిటి జనువు అని అడుగుతారు ఆయన కాబట్టి శ్రీకృష్ణుడు మరణానికి రెండు రకాల నిర్వచనాన్ని చెప్పాడు ఒకటి చినిగిపోయిన చొక్కాని తీసిపోవతలు పాదేసి కొత్త చొక్కా దొరుకుకోవడం వంటిది మరణము కొత్త చొక్కా దొరుకుంటే ఏం చేయాల్సి ఉంటుందండి పండగ చేసుకోవాలి కానీ కొత్త చొక్కా ఎప్పుడు దొరుకుంటారు పండగకిచ్చే సంకేతం కానీ దుఃఖానికి సంకేతం కాదుగా తర్వాత ఇంకో చోట ఏమైనా దానికి నిర్వచనం ఏమని చెప్పాడంటే ప్రయాణ కాలము అని నిర్వచనం అని చెప్పాడు ప్రయాణం చేస్తాం ఒకప్పుడు పక్కన విజయవాడ వెళ్ళి వస్తాం ఇవాళ వెళ్ళి రేపు వస్తాం ఇంకోప్పుడు ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది పది రోజుల తర్వాత వస్తాం ఇంకొప్పుడు అమెరికా వెళ్ళాల్సి వస్తుంది ఆ నాలుగు నెలల తర్వాత వస్తాం మరొకప్పుడు స్వర్గానికి వెళ్ళాల్సి వస్తుంది ఒక కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మను ఎత్తాల్సి ఉంటుంది కాబట్టి దీర్ఘ ప్రయాణమే అనాల్సి ఉంటుంది తప్పించి లాంగ్ జర్నీ అని అని తప్ప మరొక మాట ఏమీ లేదు ఇంకా కనుక ఇక్కడ ఈ చొక్కా చినిగిపోయిన చొక్కాన్ని మార్చుకోవడంతో ఈ మరణాన్ని ఆయన నిర్వచనం చెప్పాడు అంటే ఆ విధంగా ఏంటంటే మరణం గురించి మనకున్నటువంటి ఆ భయభావనని బాగా డైల్యూట్ చేసే ప్రయత్నం చాలా గొప్ప శ్లోకం సో తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని సో చొక్కాని ఉతికి ఉతికి ఉతికిన రాయి మీద వేసి కొట్టి కొట్టి కొట్టినప్పుడు అది ఎలాగే శిథిలం అయిపోతుందో జీర్ణమైపోతుందో అదేవిధంగా ఈ శరీరం కూడా ఈ భోగాల చేతనం వీటి చేతను ఆయుర్ద కాల కాల ప్రభావం చేతనం బాడీని బాగా అభ్యూస్ చేస్తూ ఉంటారు మానవులు భోగాసక్తులై సో అన్ని విధాలుగా కూడా జీర్ణమైపోయి శిథిలమైపోయి ఉన్నటువంటి దేహాన్ని విడిచిపెట్టేసి మానవుడు అనేక జీవుల యొక్క అభిప్రాయం చేత బహువచనని చెప్పారు అన్యాని సంయాతి నవాని దేహీ ఈ దేహాన్ని ఆశ్రయించేటువంటి ఆ దేహి జీవుడు ఇతరములైనటువంటి దేహములను స్వీకరిస్తాడు అని ఈ పునర్జన్మోపనిషత్తు యొక్క శ్లోకం దానికి అవతారికి అందాము ప్రకృతం తువక్ష త్రా ఆత్మని అవినాశిత్వం ప్రతిజ్ఞాతం తత్క ఉచ్యతే అంటే ప్రకృతంతో వక్ష్యామ అని ఎందుకన్నారంటే అవినాశిత్వ త ఒక అంతకు ముందు శ్లోకం దగ్గర ఆ టాపిక్ ఏమిటంటే వేద నిత్యం ఆత్మ అవినాశి ఎవడైతే అవినాశి అయిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు కర్తృత్వ భోక్తృత్వములకు అతీతంగా జీవన్ముక్తుడై ఉంటాడు వాడి వల్ల వాడు ఏ కర్మని తాను చేయుట కానీ ఇతరుల చేత చేయించుట కానీ ఉండదు అని ఆక్షేపరూపంగా చెప్పి చెప్పిన సందర్భం చెప్పినప్పుడు శంకరులు ఏం చేశారంటే ఈ ఆత్మ అకర్త అనే అంశాన్ని తీసుకుని సాంఖ్యులు తాత్వికులు వీళ్ళందరి యొక్క వాదాలని ఉట్టంకించి వాటిని అన్నిటినీ నిరాకరిస్తూ వచ్చాను కాబట్టి కొంత లాంగ్ డిస్కషన్ అయిపోయింది అందుగురించి అదే మనస్సులో పెట్టుకుని ప్రకృతంతో వక్ష్యామ సరే చాలా చర్చ అయింది సాదిపాటిగా చర్చ ఇంకా ప్రకృతానికి వచ్చేద్దాము అని అంటున్నారు ప్రకృతంతో వక్ష్యామ ఏమిటి ప్రకృతము అంటే త్ర ఆత్మన ప్రతిజ్ఞాతం అంతకు ముందు శ్లోకంలో ఏమని చెప్పారంటే వేద అవినాశినం నిత్యం ఏ నమజం అవ్యయం ఎవడైతే ఈ వినాశము లేనిది పుట్టుకలేనిది వికారములు లేనిది అవ్యయము అటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అని అన్నారు అని ఒక ప్రతిజ్ఞ కింద చేశారు అటువంటి తెలుసుకున్నవాడు కర్తృత్వభోక్తృత్వములకు అతీతంగా జీవన్ముక్తులుగా ఉంటాడు అని అన్నారే ఆ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే ప్రొక్లమేషన్ ఒక టాపిక్ని మన ముందు పెట్టుట ప్రతిజ్ఞ అంటేదో ఏదో హామీలు ఇచ్చారని అదేమీ కాదు ఒక టాపిక్ ఇది అని మనం ముందు పెట్టుట టాపిక్ని ముందు ప్రస్తావించటం పేరు ప్రతిజ్ఞ అంటారు సో ఆత్మస్వరూపమునందు వినాశము లేదు ఆత్మనశించేది కాదు అని ప్రతిజ్ఞ చేశారే ఎలాగండి ఆత్మనశించేది కాదు అనే మాట కొంచెం వివరించండి ఎందుకంటే మన కంటికి కనబడేది వినాశమే మరణము నాశమే కంటికి కనబడుతూ ఉంటుంది కంటికి కనబడే మరణము అది సత్యం కాదు కంటికి కనబడని ఆత్మ చైతన్యము అది అవినాశి అని అన్నారే దాన్ని కొంచెం వివరించాల్సిన అవసరం ఉన్నదే ఎందుకంటే కంటికి కనబడేదానికంటే సూక్ష్మమైన విషయం గనక దాన్ని అది ఎలాగ సాధ్యము అంటే ఉచ్యతే ఆ విషయాన్ని వివరిస్తూ ఈ శ్లోకం ఆరంభమైనది సో వాసాంసి జీర్ణాని అని భాష్యకథలు ఒకసారి మీరు దాన్ని ప్రతిపదార్థం చెప్తా చెప్తారా ఒకసారి చెప్పండి సంస్కృతం జరుగుకుంటున్నారు కదా అందుకోసం యథా ఏ విధముగానైతే నరహ మానవుడు జీర్ణాన్ని చినిగిపోయిన వాసాంశి వస్త్రములను విహాయా విడిచిపెట్టి అపరాణి ఇతరములైన నవాణి కొత్త వాసాంశి వస్త్రములను గృహాతి స్వీకరించును తథాదే విధముగా దేహీ దేహమునందున్న జీవుడు జీర్ణాన్ని శిథిలమైన శరీరాన్ని దేహములను విహాయా విడిచిపెట్టి అన్యానీ ఇతరములైన నవానీ క్రొత్త శరీరాణి దేహములను సంయాతి పొందుతున్నాడు కాబట్టి మనిషి ఈ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహాన్ని పొందుతాడు ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా జీవునిగా ఉన్నంత వరకు ఈ యాత్ర ఇలా సాగుతూనే ఉంటుంది ఏ దేహాన్ని పొందుతాడు అంటే సో మాండూచ కారికల్లో ఉంటారు యథాప్రజ్ఞ యథాస్మృతి అని అంటే వీడు ఈ జీవితకాలంలో ఎటువంటి దర్శనాన్ని దర్శనం అంటే విషం ఎటువంటి ఉపాసనని ఎటువంటి కర్మని చేశాడో దానికి తగ్గ దేహము వస్తుంది ఎప్పుడు కూడా మీకు భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు పని కట్టుకుని మిమ్మల్ని కష్టపెట్టాలని కానీ మీకు దుఃఖ సుఖాన్ని ఇవ్వాలని కానీ చేయడు భగవంతుడు అలా ఇప్పుడు నిమిజేస్తాడు భగవంతుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ప్రకటమై ఉంటాడు ఇప్పుడు మీకు ప్రభుత్వం ఉందనుకోండి రోడ్లు నిర్మాణం చేస్తుంది రోడ్ల మీద ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసేటువంటి పోలీస్ అధికారులను నియమిస్తుంది రోడ్డు రూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది కారు కంపెనీలను పెట్టుకునేందుకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది ఇవన్నీ ఇస్తుంది మీకు లైసెన్స్ ఉందా లైసెన్స్ ఇచ్చే వ్యవస్థ చేస్తుంది ఇవన్నీ చేస్తుంది అంతేగాని కారు నడిపి ఆనందం పొందమని కానీ కారు నడిపి దాంతో ఏదో పాటు చేసుకుని దుఃఖించమని కానీ దానికి ప్రభుత్వానికి పూచియే ఉండదు ఆ పూచి మీద అవుతుంది కారుని సరైన విధంగా నడిపి మంచి ప్రయోజనాన్ని పొంది మీరు ఆనందాన్ని పొందారు అనుకోండి దానికి ప్రభుత్వాన్ని మీరు పొగిడేయనక్కర్లేదు ప్రభుత్వం ఉరికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది సపోజ్ మీరు కారుని రాంగ్గా నడిపి దాన్ని పాడు చేసుకుని దుఃఖించారు అనుకోండి దాన్ని ప్రభుత్వాన్ని తిట్టి ఉపయోగం అదేవిధంగా మానవుడికి దేహాన్ని ఒక కారు వంటి ఈ దేహాన్ని ఆ దేహంలో ప్రాణశక్తిని విజ్ఞానశక్తిని ఇంద్రియాలని సమస్త సామర్థ్యాలని భగవంతుడు ఇస్తాడు ఈ సామర్థ్యాలని ప్రకటించుకోవటానికి కావలసినటువంటి జగద్ నిర్మాణం కూడా భగవంతుడు చేసి పెడతాడు కన్ను ఇచ్చి పదార్థాలు ఇవ్వలేదు అనుకోండి ఏం చేసుకుంటారు ఆ చెవి ఇచ్చి శబ్దాలు లేకుండా చేసేటనుకోండి ఏం చేస్తారు చెవిలో కాబట్టి ఇక్కడ ఇంద్రియాలు ఇచ్చినప్పుడు బయట విషయాలను కూడా భగవంతుడు నిర్మాణం చేసి వీటన్నిటినీ ఒక పద్ధతిలో నడిపే లాస్ ప్రకృతి నియమ ప్రకృతి నియతి అంటారు నియతి ఆర్డర్ దాన్ని కూడా భగవంతుడు నిర్మాణం చేసి పెడతాడు అంతే అంతతోటి పరమేశ్వరుని యొక్క పూచి ఆఖరు అంతవరకే ఈశ్వర సృష్టి ఈ ఈ ఈశ్వర సృష్టిని వినియోగించుకుని వీడు సుఖాన్ని పొందుతాడా దుఃఖాన్ని పొందుతాడా అన్నది వీడి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా కాబట్టి మనము యథాప్రజ్ఞ వీడి యొక్క ప్రజ్ఞ అంటే ఆ బుద్ధిశక్తిని మనశ్శక్తిని ఎలా వాడుకున్నాడు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే మానవుని ఎందు సూక్ష్మము స్థూలము అయిన అన్ని ఉన్నాయి అత్యంత సూక్ష్మమైనది అంతఃకరణము ఆ మనస్సు మనస్సు ద్వారానే ఈ జ్ఞానేంద్రియములతోటి జగత్తుని తెలుసుకుంటూ ఉంటాడు మానవుడు అది మానవును ప్రధానమైన శక్తి ప్రజ్ఞ అంటారు అది సర్వ సర్వ అత్యంత సూక్ష్మమైనది సర్వోత్కృష్టమైనటువంటి శక్తి మానవానికి ఉన్న మనశ్శక్తి ఈ మనశ్శక్తితో పాటు ప్రాణశక్తి కూడా ఉంటుంది ఈ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే ఆ మనశ్శక్తికి తోడుగా ఉంటుంది మనశ్శక్తి ఉండి ప్రాణశక్తి లేదనుకోండి ఉపయోగం మనశ్శక్తి వల్ల ఉపయోగపడే పరిగెత్తాలనే సంకల్పం ఉన్నప్పుడు శరీర కాళ్ళు ఉండాలి పరిగెత్తే ఓపిక ఉండాలి సంకల్పం ఉంటే సరిపడదు కదా కాబట్టి మనశ్శక్తికి తోడుగా ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మానవుడు తను ఈ జీవితంలో సుఖాన్ని పొందుతాడా దుఃఖాన్ని పొందుతాడా తర్వాత ఈ జీవితం క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎటువంటి జీవితాన్ని పొందుతాడు మళ్ళీ ఎటువంటి దేహాన్ని పొందుతాడు అన్నది మానవుడు ఈ మనశ్శక్తిని ఈ క్రియాశక్తిని వినియోగించుకునే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది మనస్సు చాలా సూక్ష్మమైనది అందుగురించే దానికి ఉన్న శక్తి ఎక్కువ కాబే మనస్సులో మీరు ఏదైనా భయం పెట్టుకున్నారనుకోండి అది మిమ్మల్ని సతాయించినట్టుగా ఏ మోకాళ్ళ నొప్పో ఏదో అంతలా ఇబ్బంది పెట్టదు మోకాలు నొప్పో ఏదో అమృతాంజనం ఏదో రాసుకుంటే దాని దాన్ని అది ఉంటుంది ఈ మనస్సుని పట్టుకు పీడించే భయం ఉన్నదే అది ఎక్కడికి పోతుంది అది నిద్రలో కూడా వీడికి కళ్ళని తీసుకొచ్చి నైట్ మెడిసిన్ సృష్టిస్తూ వీడికి తిండి సరిగ్గా సహించకుండా చేసి అనేక ఇబ్బందులు గురిచేస్తుంది కాబట్టి మనస్సులో దోషం కనుక వచ్చేస్తే ఆ దోషమే ఈ ఈ జీవితాన్ని చెడగొట్టడమే కాకుండా నెక్స్ట్ జీవితాన్ని కూడా పాడు చేసి పెడుతుంది వీడికి ఏదో పశు జన్మో ఏదో వచ్చేట్లా చేస్తుంది కాబట్టి మీ డెస్టి మన డెస్టినీని నిర్ధారణ చేసుకోవాల్సిన వాళ్ళం మనమే అంటే దాని అర్థమేంటి ఇంక ఈశ్వరునితో అంటే ఈశ్వరుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంగా ఈశ్వరుడు ఉంటాడు సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆహారము దాని పచనము ఇలాగంటి శక్తుల రూపంగా ఈశ్వరుడు ఉంటాడు కానీ మనం పొందబోయేటువంటి జీవితము ఈ జీవితంలో మనం పొందబోయే సుఖాలు దుఃఖాలు భవిష్యత్ జీవితము యొక్క దేహము ఎట్టిది అనే అంశాలన్నీ కూడా మానవుడు తన మనస్థితిని బట్టి నిర్ధారణ చేసుకుంటాడు అంచేతనే పవిత్రంగా జీవించాలి స్వచ్ఛంగా పవిత్రంగా నిర్మలంగా జీవించాలి జీవించినట్లయితే ఈ జీవితం సుఖమయంగా ఉంటుంది రాబోయే జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది మోక్షము లేదనుకునే పక్షంలో మాట్లాడుతున్నాం కనుక కనుక దేహము ఈ దేహము మరి యొక్క దేహము దీనికి సంబంధించినటువంటి వ్యవస్థను అంతని కూడా ఒక స్థూలంగా తెలుసుకోవటమే అంతేగాని అయితే ఇప్పుడు చెప్పండి క్రితం జన్మ ఏమిటి నాది రాబోయే జన్మ నాది ఏమిటి ఇంకా ఆ సమాచారం అంతా చెప్పమని అలా కూర్చోకూడదు స్థూలంగా జనరల్గా సమాచారం తెలుసుకుని దాని నుంచి ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని జన్మకే అతీతంగా ఎదిగే ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది దాంట్లో ఒక మెట్టిది కేవలము దేహానికి కట్టుబడిపోయి ఉంటాడు మనిషి దేహమే నేను అనే భయంకరమైన అజ్ఞానంలో మనిషి బ్రతుకుతూ ఉంటాడు అటువంటి ఆ అజ్ఞానం నుంచి బయటపడాల్సి ఉంటుంది దేహము నేను కాదు నేను దేహి దేహము చొక్కా వంటిది చొక్కా చొక్కా శుభ్రంగా ఉండాలక్కర్లేదా ఉండాలి చొక్కాను భద్రంగా పెట్టుకోవాలక్కర్లేదా భద్రంగా పెట్టుకోవాలి అంతే అంతేకాదు చొక్కానే అనుకోకూడదు దాని విషయంలో చూపించవలసినటువంటి శ్రద్ధ చూపించాలి దాన్ని భద్రం చేసుకోవాలి దేహము చొక్కా వంటిది రాత్రిపూట ఆ చొక్కా ఏం చేస్తాం పుట్టేసి ఆ కుక్కానికి పెడతాం దేహాన్ని కూడా దేహాన్ని ఆశ్రయించి ఉండేటువంటి వ్యక్తిత్వము లేక అహం అహంకారం ఏదైతే ఉంటుందో దానిని అట్టి నిద్రలోకి వెళ్తారా దాన్ని కుక్కానికి పెట్టి నిద్రలోకి వెళ్తారా కుక్కానికి పెట్టడం అంటే హజీఫ్ హజీఫ్ హజీఫ్ యూ పుట్ ఇట్ టు యర్ పెగ్ ఈ అహంకారము దేహాన్ని ఆశ్రయించి ఉండే అహంకారాన్ని యూ యూ రిమూవ్ ఇట్ అండ్ గోయింగ్ టు స్లీప్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినప్పుడు ఆ స్లీప్లోంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ యూ టేకిట్ అవుట్ అండ్ పూటి టాన్ ఆ క్లోక్ని ఆ కోర్టు వేసేసుకుని మళ్ళీ జీవితం ఆరంభము కాబట్టి ఈ దేహాన్ని ఆశ్రయించి వచ్చిన వ్యక్తిత్వం అది యథార్థ వ్యక్తిత్వం కాదండి కాబట్టి ఎప్పటికీ కూడా సాధకుడు దేహంతో వివేకాన్ని చేస్తూ ఉండాలి వివేకపూర్వక ప్రజ్ఞ ప్రజ్ఞ రెండు రకాలు అండి వివేకపూర్వకమైన ప్రజ్ఞ సో దర్శనాత్మకమైన ప్రజ్ఞ ఆత్మస్వరూపాన్ని దర్శించే రకమైన ప్రజ్ఞ ముందు వివేకపూర్వకమైన ప్రజ్ఞ వివేకపూర్వకమైన ప్రజ్ఞ ఎలా ఉంటుందో తెలుసునా దేహము నేను నేను నేను దేహం నన్ను విడిచి ఉండదు కానీ నేను దేహము కాదు నేను దేహము కాదు దేహము నా చేత దర్శింపబడుతూ ఉండేటువంటి జడ పదార్థమే జడ వస్తువే కానీ ఈ మధ్య మాంసాది ఈ మూట ఐఎమ్ నాట్ దిస్ ఈ మూటలో ప్రకటమవుతూ ఉండే ఆత్మస్వరూపుణ్ణి నేను వాట్ ఎవర్ ఐ ఆమ్ ఐఎమ్ నాట్ ది బాడీ దేహంతో ఎప్పటికీ వివేకాన్ని చేయాల్సి దేహం నుండి తనని తాను వివేకపూర్వకంగా జీవించినట్లయితే సో జనన మరణముల యొక్క ప్రభావము నుండి వీడు బయటపడిపోతాడు మరణ భయము ఇత్యాదులు తొలగిపోతాయి తర్వాత దేహమే నేను అని ఎప్పుడైతే వీడు ఆ తాదాత్మ్యాన్ని మమేకా మమేక స్థితిని పొంది ఉంటాడో దానిలో అనేక దోషాలు వస్తాయి అన్ని దోషాలు దాని వస్తాయి అది దోషాల పుట్ట సో పుచ్చుగుమ్ముడికాయ లాంటిది సో దోషాల పుట్టది పూతి కూ అంటే పుచ్చిపోయిన గుమ్మిడికాయ ఉందనుకోండి దాన్ని ఏమి చేయకూడదు దాన్ని యూ షుడ్ నాట్ ఓపెన్ ఎట్ అలా తీసుకెళ్ళి అవతల పారేసి రావాలి దాన్ని ఓపెన్ చేశారే ఇంకా ఇంట్లో ఉండడం కష్టం దుర్వాసన వస్తుంది సో దేహమే నేను అనేటువంటిది అలాంటిది దేహం దేహం కాదండి దేహాన్ని గురించి నేను అంటలేదు దేహమే నేను అనే దురభిప్రాయం ఏదైతే ఉన్నదో అది చాలా దోషాల పుట్ట ఆ దోషంలో మనిషి జీవించకూడదు ఎప్పటికీ కూడా దేహం నుంచి వివేకాన్ని చేస్తూ ఉండాలి తనని తాను దేహం నుంచి పృథక్కరణం చేసుకుంటూ ఉండాలి ఆ వివేకపో వివేకాన్ని అభ్యాసం చేయాలి అభ్యాసం చేయకపోతే ఏముంది ఎప్పుడైతే మీరు కొంతకాలం దేహం నుంచి వివేకాన్ని అభ్యాసం చేస్తారో దేహమునకు వ్యక్తిత్వంపై ఉండే పట్టు సడలుతుంది మొత్తం జీవితాన్ని అంతని శాసిస్తూ ఉంటుంది ఈ దేహాభిమానము అది సడలుతుంది ఆహ అహం అనే అభిమానం ఏదైతే ఉన్నదో అది సడలుతుంది అది సడలినప్పుడు మనస్సు వికాసాన్ని పొందుతుంది ఒక విశాలమైన తత్వముతోటి వీడికి పరిచయం ఏర్పడుతుంది తనలో తనకి అప్పుడు వాళ్ళు సత్వగుణము ప్రతిష్టను చెందుతుంది ఆ వివేకాన్ని అభ్యాసం మొదటి స్టేజ్ వివేకం రెండవ స్టేజ్ వివేకం ఏంటంటే ఇంద్రియముల నుండి తనను తాను పృథక్కరణం చేసుకుంటూ ఉండాలి అది రెండవ స్టేజ్ వివేకం ఇప్పుడు కంటితోటి దృశ్యాన్ని చూస్తున్నారనుకోండి దృశ్యాన్ని ఎలాగో చూస్తారు దృశ్యాన్ని మానేయనక్కర్లేదు దృశ్యాన్ని మానేయే చోట మానేయాలంటే కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోవడం కళ్ళు మూసుకోవడం అది వేరే పది ప్రక్రియ అది ఒక సాధన అదొక మెడిటేషన్ కానీ నేను కళ్ళు తెరిచే ఉంచండి కళ్ళు మూయినక్కర్లేదు ఓపెన్ అయ్యి మెడిటేషన్ కళ్ళు తెరిచే ఉంచండి కానీ చిత్రం ఏంటంటే దృశ్యాన్ని చూస్తూ ఉండడమే కాకుండా దృ దృశ్యాన్ని చూచేటువంటి కన్నును కూడా చూడడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు అద్దం ముందు నిలబడ్డాడు ఒక యంగ్ మ్యాన్ ఇది ఇది గమనించండి ఒక ఒక యంగ్ మ్యాన్ అద్దం ముందు నిలబడ్డాడు నేను కూడా ఊరికే షోకు చేస్తున్నాడు నేను అడిగాను ఏం చూసావో చెప్పన్నా నువ్వు చూస్తున్న దేవిటో చెప్పన్నా అంటే మొహమాట పడ్డాడు మొహమాట పడక చెప్పు నువ్వు చెప్పు నువ్వు అద్దం ముందు నిలబడి ఏదో షోకు చేస్తున్నావు కదా నువ్వు చూస్తున్నదేవిటో చెప్పు ఇదో అద్దం చూశాను ఇంకా ఏం చూసావు ప్రతిబింబం చూశాను తెలుస్తూనే ఉంది కదా షోకాదీ చేస్తున్నాడు సరే ఇంక దువెను చూశాను జుట్టు చూశాను అవన్నీ చెప్పక్కర్లేదు ప్రతిబింబం చూశాను అంటే అవన్నీ దాంట్లో వస్తాయి చూసావు ఇంకా ఏం చూసావు ఇంకేం చూశాను చెప్పు ఇంకా ఏం చూసావో చెప్పు అంటే ఇవ్వా అద్దానికి ఉండే ఫ్రేమ్ చూశాను ఇంకా ఏం చూసావు గోడ చూశాను ఇంకా ఏం చూసావు నిన్ను చూశాను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా నిన్ను చూశాను నన్ను అలా పక్కన పెట్టావు అద్దం దగ్గర ఇంకా ఏం చూసావు అర్థం దగ్గర ఇంకా ఏం చూసావు ఇంకేం చూడలేదు అరే ఏం మూర్ఖత్వం అయ్యా దృశ్యాన్ని చూసేవే కానీ ఆ దృశ్యాన్ని మీకు సమర్పించిన ఆ దర్శన శక్తిని చూడలేదా దృశ్యాన్ని చూసేవే కానీ ఆ దృశ్యాన్ని దేనితో చూడగలిగేవో ఆ దృష్టిని ఆ చూడలేదు లేదు చూడలేదు మరి అదే నీ మూర్ఖత్వం అంటే దృశ్యాన్ని చూడద్దని నేనున్నాం దృశ్యాన్ని చూస్తూ దృశ్యాన్ని చూచే చూపుని కూడా చూడు చూడబడేదాని చూస్తూ ఆ చూడబడేదాని చూసే చూపుని కూడా చూడు మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి ఇవాళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఏమవుతుందో చెప్పండి నాకు దృశ్యం చూడొద్దని నేను అన్నా దృశ్యాన్ని చూడండి దృశ్యాన్ని చూస్తూనే ఆ దృశ్యాన్ని చూసే చూపుని కూడా చూడు ఇదికేనోపనిషత్తుంది చక్షుషక్షు చూస్తే ఏమిటవుతుందో తెలుసిన ఆ దృశ్యం అలా ఎదురుకుండా ఉండగానే దానికి మీ మీద ఉండే ప్రభావం సడలిపోతుంది అది మిమ్మల్ని అంత గట్టిగా ప్రభావితం చేయలేదు అంతేకాదం బయ్ మీలో మీకు మీ గురించి మీకు ఒక కొత్త అవగాహన వస్తుంది మై గుడ్నెస్ దిస్ ఈజ్ సంథింగ్ అమేజింగ్ అని మీరు అనుకుంటారు మీరు ట్రై చేసి చూడండి సో ఒక ఆయన రామ రామ అని మేళ మాల తిప్పుతున్నారు మాల తిప్పుతుంటే నేను అన్నాను మంచిది మీరు మాల తిప్పుతున్నారు కానీ వేగంగా తిప్పేస్తున్నారే ఎందుకంత వేగంగా తిప్పేస్తున్నారు అంటే సంఖ్య సంఖ్యకి కంగారే ఉంది సంఖ్యకి కంగారే ఉంది మరి ఎలాగ రామా అనేది రామా అంటే అది మహామంత్రం అండి దాని ముందు మీరు శ్రీ కూడా పెట్టక్కర్ల ఓం ఎంత వేదముల సారమో రామా అన్నది సగుణ రూపం ఓం యొక్క ఓం నిర్గుణం అయితే రామ సగుణ రూపం సగుణం బొమ్మ బొరుసు సో రామా అన్నప్పుడు రేఫతో ఆరంభించి ఆని చక్కగా దీర్ఘంగా ఉచ్చరించాలి ఓం అంటావా ఓం అంటావా ఎలా ఓం ఓం ఓం ఓం అంటే ఏమన్నట్టు ఓం అనాదక్కర్లేదా అదేవిధంగా రామ రామ రామ రామ కాదు రా అంటే భజన చేసేప్పుడు అప్పుడు అంటే అనవచ్చు భజన గురించి నేను అట్లా జపం గురించి చెప్తున్నా రామ రామ రామ అనాలి అనేప్పుడు ఆ రామ అనేప్పుడు ఆ శబ్దం ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో చూస్తూ దర్శించే ప్రయత్నం చేయాలి ఆ ధ్వనిలో ఏమైనా మాధుర్యం ఉన్నదా ఎందుకంటే మహాత్ములు అలా చెప్తున్నారు రామనామము చాలా మధురము ఎంతో రుచిరా రామా నీ నామం ఎంతో రుచిరా అని అని మహాత్ములు చెప్తున్నారు ఏమిటా రుచి ఏమిటే ఉంటుందా రుచి ఏమిటవి ఉంటుందో మరి నువ్వు దర్శించే ప్రయత్నం చేస్తే తెలుస్తుంది